ये श्री महा ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आन शुण्वन्नो तिशसादनमीम्हागणाधिपत नम सदाशिवसंभा शंकरचार्य मध्यम अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ओं भद्रंकुनुयामदेवा भद्रम पश्ये म्षीजा స్థిరైరంగైస్తువాంసూ యశేమదేవద స్వస్తి నైంద్రోృశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి భోతతో భోతతో వాపి సృజ్యమానే సమాశ్రుతి నిశ్చితవతి నేతరత్ స్వసృష్టి గురించి శ్రుతి ఉంటుంది వర్ణన ఈ వర్ణన ఈ వర్ణనని బట్టి ఆ సృష్టి నిజంగా పరిణామవాదల్లో చెప్పినట్టుగా పరిణామము అంటే యథార్థమైన సృష్టియా లేక వివర్తము అనబడే కనబడే మిథ్యా సృష్టియా ఇదైనా కావచ్చు అదేనా కావచ్చు భూతత అభూతత భూతత అంటే యథార్థంగా జరిగింది కావచ్చు అభూతత జరిగింది కాదు ఊరికే కనపడింది ఊరికే వర్ణన మాత్రమే అలా మా చిన్నప్పుడు మేము హై స్కూల్లో రోజుల్లో ఇంగ్లీష్ సినిమా వచ్చేది అమలాపురం టౌన్లో ఎప్పుడైనా ఇంగ్లీష్ సినిమా వచ్చేది వచ్చినప్పుడు ఆ సినిమా హాల్లో మధ్యలో నిలబడ ఒక తెలుగులో అనువాదం చేస్తూ ఉండేవాడు ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో అటువంటిది నేను చూశాను కాకినా మధ్యలో నిలబడేవాడు ఒకతను అక్కడ సౌండ్ తక్కువ పెట్టేవాడు ఈతను తెలుగులో అనువాదం చేసేవాడు ఏ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు అతను చుట్టూ కూర్చునివారు ఎందుకంటే అతను చెప్పిన అనువాదానికి అతను సొంతంగా చెప్తూ ఉండేవాడు అక్కడ ఉండేదానికి అక్కడ అక్కడ ఉండే వీళ్ళు డైలాగులతోటి ఖచ్చితంగా సరిపడచ్చు సరిపడకపోవచ్చు మొత్తం త్రీ అవర్స్ కూడా అలా చెప్పేవాడు అతను అతనికి డబ్బులు వాళ్ళు ఇచ్చేవారు అతను చెప్పిందంతా రికార్డు చేసి ఇక్కడ పెట్టామనుకోండి అది వింటే అది యథార్థమనే అనిపిస్తుంది యథార్థమైనా అలాగే ఉంటుంది యథార్థం కాకుండా అలాగే ఉంటుంది కాబట్టి వేదమంత్రాల్లో చెప్పిన సృష్టి వేదాల్లో అర్థవాద రూపంగా ఉంటాయి సృష్టిలు ఈ సృష్టి వాక్యాల గురించి మీకు బ్రహ్మసూత్రాల్లో కూడా ఒక అధికరణం ఉన్నది కార్య విగాధికరణము ఒకటి ఉంది ఎప్పుడైనా ఓపికొండ చదివితే దాంట్లో ఈ చర్చి ఇంకొంచెం విస్తారంగా ఉంటుంది ఈ సృష్టి వాక్యాల గురించి అవి యథార్థంగా జరిగిన సృష్టి అని చెప్పడానికి అవి హేతువులు కావు అవి అవి వాటిని బట్టి యథార్థంగా జరిగిందని చెప్పడానికి వీర్లేదు ఎందుకంటే వివర్తవాదంలో కూడా సృష్టివాక్యాలు అలాగే ఉంటాయి కాబట్టి నువ్వు ఆ విధమైన చింత ఆ సృష్టివాక్యాలను మా ముందు పెట్టి అదిగో సృష్టి యథార్థము అని ఆ ప్రయత్నం చేయకమ్మా అది వర్కౌట్ కాదు అని ఆయన అంటున్నారు భాష్యకారులు ఏమంటారు చూద్దాము సో పూర్వపక్షం మనం చూసాము అజాతివాదికి సృష్టివాక్యములు పొసగవు కదా వై కదా మరి అది విరోధం కాలేదంటే కాదు విద్యతే సృష్టి ప్రతిపాదిక శృతి సృష్టివాక్యాలను సృష్టిని చెప్పే శృతి లేదు అని మేము ఉంది సృష్టిని చెప్పే శృతి చాలా యథార్థంగా ఉంది చాలా బాగా ఉంది ఇప్పుడు మీరు ఏదైనా నవల చదివారు అనుకోండి ఇప్పుడు పూర్వం సశేషం అనే పేరుతో వచ్చేవి కోడూరి కౌశల్యాదేవి ఎద్దనపూడి సులోచనారాణి మొదలైనటువంటి మంచి మంచి రచయితలు అలాగే ముప్పాళ రంగనాయకమ్మ అనే కూడా మంచి రచనలు చేసేవారు మంచి మంచి కుటుంబ గాథలను వాళ్ళు రచించేవారు అప్పట్లో ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభాన్ రెండు పత్రికలు మా చిన్నప్పుడు సమాచారం ఇదంతా కూడా వారానికి ఒకసారి వచ్చేవి దానికోసమని అలా పడిగాపులు పడి ఉండేవారు సశేషం అని అది ఏమైందో ఏమైందో అంటే అది చదువుతున్నప్పుడు దాంట్లో జీవించడమే కాదు ఒక పార్టీకి ఇంకొక పార్టీకి మధ్యలో ఉన్న వన్ వీక్ కూడా గుర్తొచ్చినప్పుడు కూడా గుర్తొచ్చినప్పుడల్లా ఆ డాక్టర్ చక్రవర్తి సినిమా అలాగే వచ్చింది చక్రవర్తి నవల అలాగే వచ్చింది గుర్తొచ్చినప్పుడల్లా ఏమైంది నెక్స్ట్ ఏమవుతుంది ఏమైంది ఆమె ఆరోగ్యం బాగుపడిందా లేదా అంటూ ఎక్సైట్ అయిపోతుంది కాబట్టిృ కాబట్టి ఆ కథ సత్యమే కానక్కర్లా అసత్యమైనా కూడా అంతటి ఉద్వేగాన్ని కలిగిస్తుంది కాబట్టి జనాల రియాక్షన్ చూసి మీరు కంగారు పడిపోవలసింది ఏం లేదు సృష్టి శృతులు ఉంటాయి వాటిని బట్టే అదుగో శృతులు ఉన్నాయి శృతులు ఉన్నాయి కాబట్టి ఇదంతా సత్యమే అనే ఆర్గ్యుమెంటు అది ఇట్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ దీన్ని బట్టి మీకు ఏమైనా అసలు మీకు ఇంప్లికేషన్స్ బుద్ధికి వస్తున్నాయా ఇంప్లికేషన్స్ ఇంప్లికేషన్స్ గురించి మీరు ఆలోచించారంటే తను తిరిగిపోతుంది ఇంప్లికేషన్స్ ఎందుకంటే ఈ కథలన్నిటినీ కూడా త్రోసిపుచ్చాల్సి ఉంటుంది ఎవ్రీ సింగిల్ స్టోరీ యూ కెనాట్ టేక్ ఎనీ స్టోరీ లెటరల్ ప్రతి స్టోరీని మీరు దాంట్లో ఉండే స్పిరిట్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే లెటరల్గా దేన్ని తీసుకోవడానికి వీలు అసలు నిజానికి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ మతానికి తత్వానికి తేడా ఏమిటి అంటే మతంలో లిటరల్గా తీసుకుంటాం తత్వంలో స్పిరిట్ తీసుకుంటాం అది తేడా ఒకప్పుడు నేను పుస్తకాల్లో చదివాను అది ఈ మధ్యన న్యూస్ ఛానల్ వాడు ఆ సమాచారం నేను అప్పుడప్పుడు చెప్పేవాడు కూడా అది ఒక న్యూస్ ఛానల్ వాడు ఆ సమాచారం అంతా తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నాడు ఏంటంటే ఇప్పుడు నామం పెట్టుకునేది ఎందుకు చూసారా ఆ నామం యులా ఉండాలా వైలా ఉండాలా దాని మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తోంది ఈ కాంట్రవర్సీ బ్రిటిష్ వాళ్ళ సమయంలో గట్టిగా నడిచింది కోర్టులో కేసులు మద్రాసు హైకోర్టులో కేసులు నడిచాయి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు అప్పుడు నేను చెప్పాను ఇది నేను చెప్పినప్పుడు మీరు దాన్ని ఎంతవరకు దాన్ని మీరు సీరియస్గా తీసుకున్నారో లేదో నాకు తెలీదు ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్స్లో బలంగా వస్తున్నది ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చేశారంటే బ్రిటిష్ జడ్జి గారు ఇది ఎక్కడ కర్మండి వీళ్ళు దేవుడికి పెట్టే నామం గురించి ఇలా దెబ్బలాడేసుకుంటున్నారు మేము ఎలా చెప్పగలుగుతాం యూనా వైనా అంటే నేను ఏం చెప్తాను జడ్జిని మరి వాళ్ళే సెటిల్ చేసుకోవాలి మరి వాళ్ళు సెటిల్ చేసుకోలేక మీ దగ్గరికి వచ్చారు కదా అంటే అప్పుడు యూద్ కాదు వై కాదు ముఖమంతా కూడా అలా అలిమేసినట్టుగా ఆయన ఒక ఒక పర్టికులర్ బాగా ఎక్కువ చేసేసి ముద్ద కింద చేసేస్తే ఇట్ ఈజ్ యూ అండ్ ఇట్ ఈజ్ వై ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ మీరు కేఎల్ఎం కూడా పెట్టుకోవచ్చు దాంట్లో అలాంటి ఒక నామాన్ని ఒకదాన్ని ఆయన సెలెక్ట్ చేసి డిజైన్ చేపించి ఇచ్చాడు వీళ్ళకి ఇది పెట్టుకుంటురా అది పెడుతున్నారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి పెట్టి నామం బ్రిటిష్ జడ్జి ఇచ్చిన నామం మీకు బయట ఉండే పూజారులు ఉంటారు ఆ ఊరేగింపులు చేస్తారు మాడవీధులలో ఊరేగింపులు అందిపిస్తూ ఉంటాడు దాంట్లో ఐదు ఆరుగురు ఉంటారు పూజారులు నలుగురు ఐదుగురు ఉంటారు దాని దాని మీద నలుగురు ఐదుగురు ఎందుకండి ఒకళ్ళు ఉంటే సరిపడుతుంది కదా వీళ్ళు బుధాల మీద మొయ్యాలి కదా కానీ మరి వీళ్ళందరూ ఉద్యోగస్తులు వాళ్ళు చేసి ఆ గంటసేపు చేసేసి ఇంక వాళ్ళు ఏ పని చేయరు కాబట్టి వాళ్ళకి మోసినా తప్పేం సో వాళ్ళు డజన్ మంది ఉంటారు ఇటువార డజన్ అటువర డజన్ గట్టిగానే ఉంటారు ఏం పర్లేదు దాని మీద నలుగురు ఉంటారు ఈ నలుగురిలో కొంతమందికి వై ఉంటుంది కొంతమందికి యూ ఉంటుంది వాళ్ళు కలిసి ఉంటే అనిపిస్తుంది బట్ దే డోంట్ ట్రస్ట్ ఈచ్ అదర్ ఇదంతా న్యూస్ ఛానల్ వాడు చెప్తున్నాడు నేను చెప్పడం కాదు తర్వాత ఇప్పుడు అక్కడ ఒక మఠం ఉంది జీయర్ గారి మఠం ఆ మఠం ఆయన పెద్ద జియర్ అంటారు ఆయన హీ విల్ డిసైడ్ ఏ పూజ ఎలా చేయాలి దేవుడికి ఏ రకమైనటువంటి కైంకర్యం చేయాలి హీ విల్ డిసైడ్ అండ్ ఆయన పెద్దవారు ఇప్పుడు ఆయన ఉత్తరాధికారి ఎవరు ఆయన ఉత్తర ఆయన వైఎరా ఆయన నేను నిన్న వార్తల్లో విన్నాను ఆయన శ్రీనివాసాచార్యులునే ఆయన్ని ఒక ఆయన్ని నియమించారు చిన్నజీయర్గా ఇప్పుడు నెక్స్ట్ జీయర్ గారు వై వస్తారా యూ వస్తారా అని పెద్ద దెబ్బలాట వడగలాయి అండ్ తెంగళాయి దాంట్లో ఇప్పుడు ఆయన ఏం చేశారంటే వైని నియమించారు యూ హ్యాస్ టేకిన్ అక్ సైట్ యు రావాలి అని పట్టుదలతో వీళ్ళు ఉన్నారు యూ ఎలా వస్తుందో చూస్తామని ఆయన వైని పెట్టారు అదే దీని మీద ఓ ప్రొఫెసర్ గారిని అభిప్రాయం అడిగారు ప్రొఫెసర్ వీరరాఘవాచార్యులు గారిని ఆయన ఇటు చెప్పకుండా అటు చెప్పకుండా ఏదో చెప్పాడు ఆయన అది ఏమీ యుక్తియుక్తం కాలేదు ప్రొఫెసర్ గారంటే ఏదో కొంత జాగ్రత్తగా చెప్తారేమో అని నేను ఆశపడ్డా నిరాశ మిగిలింది ఏదో చెప్పాడు ఆయన చాలా సందర్భంగా చెప్పాడు ఆయనకు కూడా ఏమి అర్థమైనట్లేదు ఇదంతా ఏమిటంటే ది లిటరాలిటీ ఆఫ్ మతం మతంలో ఉండే లిటరాలిటీ దీంట్లో స్పిరిట్ ఎక్కడుంది నేను ఇన్ని గ్రంథాలు చూసాను ఎక్కడా కూడా భక్తుడనగా నామం ఇలా పెట్టుకుని ఉంటాడు అనే మాట ఎక్కడా లేదు ముఖాన్ని నామం పెట్టుకుంటాడా బొట్టు పెట్టుకుంటాడా అడ్డంగా పెట్టుకుంటాడా నిలువుగా పెట్టుకుంటాడా ఇవేవి భక్త లక్షణాలలో ఇవేమీ పరిగణనలోకి రావు కానీ ఆ సందర్భంలో అవే పరిగణనలోకి వస్తాయి కాబట్టి బిట్వీన్ లెటరల్ వర్సెస్ స్పిరిచువల్ లెటరల్ ఈజ్ మతం స్పిరిచువల్ ఈజ్ తత్వం కాబట్టి సృష్టివాక్యాలు నేను లిటరల్గా తీసుకునే అదిగో సృష్టి సత్యము పరిణామవాదము సత్యము అంటే అంగీకారం కాదు అది మతమైపోతుంది అంచేతన ఈ పరిణామవాదులందరూ కూడా వాళ్ళు మతప్రధానమైన ఆచార్యులు తప్ప తత్వప్రధానమైన ఆచార్యులు కాదు నేను మీకు లిస్ట్ చెప్పాను వల్లభాచార్యులతో సహా వాళ్ళందరూ మతప్రధానమైన ఆచార్యులు ఒక మతాన్ని ఒక పూజా విధానాన్ని ముందుకు పుష్ చేసే వాళ్ళు తప్ప తత్వంతో వాళ్ళకి తత్వం ఊరికే పైపైన అలంకారం కోసం తత్వం పెట్టారు ఉపనిషత్తులకి సమాజంలో ఉపనిషత్తులకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది గీతకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఆ గీతలో మనం ప్రవేశించకుండా మనం పక్కన ఉండిపోతే మన స్థాయి తగ్గిపోతుంది అనేటువంటి అభిప్రాయంతో అదిగో శంకరాచార్యులు ఉపనిషత్తులు గీత చేశారు కాబట్టి మనం కూడా గీత చెయ్యాలి భాష్యాలు ఉపనిషత్తులు చేయాలి అనే అభిప్రాయంతో ఆచార్యులు రాశారు తప్ప వాళ్ళకు అనుకూలమై కాదన్నమాట వాళ్ళకి అనుకూలం కాదు వీళ్ళు సంతాన గోపాలాచార్య మంచి పండితులు ఒక ఆయన మంచి వక్తా పండితులు ఆయన చెప్పారు అరే ఉపనిషత్తుల్లో మన అద్వైతం అనుకూ మన ద్వైతానికి అనుకూలం కాదు మీరు ఊరికే ఉపనిషత్తులని హడాడి ఆయన వాళ్ళ అనుయాయులకి చెప్పిన బోధ మీరు ఊరికే ఉపనిషత్తులని చెప్పేసి ఇంక నుంచి వాటిని వల్లించడం ప్రారంభిస్తే మీకు అనుకూలం కాదుది మీరు చక్కగా ద్రావిడ వేదం చదువుకోండి నేను తెలిసి మీకు చెప్తున్నానని చెప్పాడు ఆయన ఈ సెట్ దట్ వాళ్ళు రికార్డ్ చేయరు బట్ హి సెడ్ ఇ ఆయన చెప్పారంటే ఆయన ఆ శాస్త్రవంతో చూసి చెప్పారే కాబట్టి ఆ ఈ సృష్టి వాక్యాలను పట్టుకొని ఎవరికి నచ్చిన సృష్టి వాక్యాలను వాళ్ళు పట్టుకొని బుక్ ఆఫ్ జనసిస్ అనుంటుంది ఓల్డ్ టెస్టమెంట్ లో అదే యథార్థమనే అలా తీసుకుంటారు అది కూడా ఒక వర్ణనని గింత తీసుకోవాలి అంటే దాంట్లో ఏదైనా స్పిరిట్ ఉంటే వాళ్ళు పట్టుకోవాలి సో ఈ సృష్టివాక్యాలను బట్టి తత్వాన్ని నిర్ధారించే ప్రయత్నం సరికాదు మరి వేదం మీద మీకు గౌరవం ఉండాలంటే మా గౌరవానికి ఏమీ అభ్యంతరం లేదు ఎందుకంటే సృష్టివాక్యాలు భూతత అయినా అలాగే ఉంటాయి అభూతత అలాగే ఉంటాయి ఏమీ సమస్య కాదు సాత్వన్యపరా సా అంటే ఆ శృతి అంటే సృష్టిని బోధించే శృతి జగత్స్యత్వాన్ని చెప్పేందుకు వచ్చింది కాదు మరి దేనికోసం వచ్చింది పరా అంటే తాత్పర్యం దాని తాత్పర్యం ఏమిటి జగత్సత్యత్వం కాదు మరి దేమిటి తాత్పర్యము అంటే అద్వయ పరమాత్మను చెప్పుట తాత్పర్యం ఈ కనపడే సృష్టికి అధిష్టానము అద్వయ పరమాత్మ అని చెప్పడం ముందు తాత్పర్యం తప్ప ఈ కనపడే సృష్టి యథార్థమని చెప్పడం తాత్పర్యం కాదు ఇప్పుడు బంగారం నుంచి నగలన్నీ తయారయ్యాయి అన్నాడు ఒక ఆయన చాలా నగలు ఉన్నాయి అది చూసారా ఎన్ని నగలు ఉన్నాయో అన్నాడు ఒకడు ఉన్నాయా లేవా చాలా నగలు ఉన్నాయి కానీ ఇవన్నీ బంగారం నుంచి తయారయ్యాయి అన్నాడు అనుకోండి దాని అర్థం ఏంటి దాని అర్థం నగలన్నీ సత్యమనా కాదు బంగారం ఒక్కటే సత్యము అర్థం నగలొక్కటే సత్యం భ్రమపడి వాడిని ఉద్దేశించి నాయన బంగారం ఒక్కటే సత్యమని ఎప్పటికైనా తెలుసుకోను అని చెప్పడం కోసం అలా చెప్పారు తప్ప నగలు సత్యమని చెప్పడం కోసం చెప్పలేదు ఈ సృష్టివాక్యాలు కూడా అటువంటివే ఉపాయ సోవతారాయా ఇత్యవోచ ఇంతకుముందు ప్రకరణంలో వైతుత్స ప్రకరణంలో ఓ శ్లోకం ఉంది మృల్లోహ విస్ఫులింగా ద్యై సృష్టిరియా చోదితా పురా ఉపాయ సో అవతారాయ నాస్తి భేదన అదే శ్లోకం మృతు లోహ విస్ఫులింగ ఆద్యై సృష్టి యాచోదిత ఇప్పుడు బాన్ఫైర్ ఉంటుంది ఈ బాన్ఫైర్ నుంచి చిన్న చిన్న మినుగురులు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఆ పరమాత్మ నుండి జీవులు అందరూ వచ్చారు అని మొండకంలో వాక్యం అవుతుంది ఈ వాక్యాన్ని మీరు రెండు రకాలుగా వ్యాఖ్యానం చేయవచ్చు ఏమని ఈ బాన్ఫైరు కరెక్టే మినుగురులు సత్యమే జీవులు సత్యమే ఈశ్వరుడు సత్యమే ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అదొక వ్యాఖ్యానం ద్వైతులు అలా చేస్తారు ఈశ్వతనే కోట్ చేసి అలా వ్యాఖ్యానం చేస్తారు చూసారా వాళ్ళు కోట్ చేసి శ్రుతదే కానీ వ్యాఖ్యానం అలా చేస్తారు అది చాలా తప్పది ఎందుకంటే మనిషికి నువ్వు సత్యమని చెప్పక్కర్లా వాడు తాను సత్యమనే అనుకుంటూ ఉంటాడు జగత్తు సత్యమని తాను సత్యమని తన సుఖ దుఃఖాలు సత్యమని వాడు అనుకుంటూ ఉంటాడు అది చెప్పక్కర్లా తర్వాత మనిషి ఏమనుకుంటాడంటే నేను ఈ జగత్తుకు చెందిన వాడను అనుకుంటాడు ఇప్పుడు మీరు ఎవరిని ఒక మనిషిని తీసుకుంటే మనిషి ఏమనుకుంటాడు నేను ఈ జగత్తులో భాగము నేను అదేంటి లౌకిక అయితే అడ్రస్ చెప్తాడు సో సికింద్రాబాదు డైమండ్ పాయింట్లో ఉంటున్నాను అని లౌకికమైన అడ్రస్ చెప్తాడు అదే సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠానంలోకి వచ్చేం చెప్తాడు ఇంకో రకం అడ్రస్ చెప్తాడు మొత్తానికి ఈ జగత్తుకు చెందినవాడను నేను లౌకిక స్థితి అయినా అదే వైదిక స్థితి అయినా అదే ఈ జగత్తుకు చెందిన వాడను అని ఆఖరికి మతం సందర్భంగా చేసే కర్మకాండలో కూడా నేను ఈ జగత్తుకు చెందినవాడను అని భావన చేస్తాను ఆ భావనే తప్పు వీడు ఈ జగత్తుకు చెందినవాడు కాదు వీడు ఈశ్వరుని యొక్క అంగము మమైవాముషో జీవలోకే జీవభూత సనాతన ఉన్నాడు జీవలోకే జీవ జీవులందరూ ఉండే లోకంలో ఉన్నమాట వాస్తవం కానీ ఇక్కడ దీనికి చెందినవాడుగా లేడు ఇక్కడ ఒక గెస్ట్గా అతిథిగా ఉన్నాడు వీడి అసలు స్థానం ఏమిటి పరమాత్మ పరమాత్మ నుంచి వచ్చాడు సో అదేవిధంగా ఈ మునుగురులన్నీ ఇటు అటు ఎగురుతున్నట్టు అనిపించిన వాటి యొక్క మూలస్థానము అగ్నియే అవి ఎక్కడున్నా అగ్నికి చెందినవి తప్ప ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ వుడ్ ఆ వుడ్ పీస్తోటి ఎగురుతాయి ఆ వుడ్ పీస్కి చెందినవి కావు ఆ చెక్కకి ఆ కట్టెకి చెందినవి కావు అగ్ని తత్వానికి చెందినవి వాటి స్వరూపము అగ్నితత్వము ఈ చిన్న చిన్న పీసులు కాదు ఆ దేశము ఆ కాలము ఆ పదార్థము ఈ మూడు కాదు వాటి తత్వము అగ్ని అని చెప్పడం కోసం దృష్టాంతం అంతేగాని ఇవి సత్యమో ఇది సత్యమో దానికోసం కాదు దృష్టాంతం వీళ్ళు మానవులు మేము జగత్తుకు చెందిన వాళ్ళము అని భ్రమపడుతూ ఉంటారు అయినా నువ్వు జగత్తుకు చెందినవాడవు కాదు ఈశ్వరుకు చెందినవాడవు అని చెప్పడం కోసం నువ్వు ఈశ్వరు నుంచి వచ్చావు అని చెప్పారు నువ్వు ఈశ్వరుడికి చెందినవాడవు అని తెలియజేయడం కోసం నువ్వు ఈశ్వరుడి నుంచి వచ్చేవని చెప్పారు అంతేగాని నీకు ఈశ్వరుడికి ఉండే భేదం సత్యమని చెప్పడం కోసం చెప్పలేదు ఆ ఉపనిషద్వాక్యాలని ఆ రకంగా డిస్ట్రాక్ట్ చేయకూడదు నీవు ఈశ్వరునకు చెందినవాడవు అని ఆ విస్ఫులింగ దృష్టాంతం యొక్క తాత్పర్యం కాబట్టి ఉపాయ సహా అవతారాయ ఆ ఈశ్వర హృదయంలో ప్రవేశపెట్టడం కోసము నువ్వు ఈశ్వరుని యొక్క అంశవి జగత్తులో భాగానికి కావు అనే ఆ తత్వాన్ని మనస్సులో దింపడం కోసం అవతారము అంటే దిగుట మనస్సులో ప్రవేశపెట్టడం కోసం ఈ దృష్టాంతాన్ని సాధనంగా చేసుకుని చెప్పారు తప్పిస్తే నాస్తి భేద ఏ విధంగా చూసినా భేదము సత్యము కాదు ఇది అవోచామా ఈ విషయమంతా మేము ఇదివరలో చెప్పి ఉన్నాము ఇదనీ పరిహారే పునశ్చోద్య పరిహారవు ఇంతకుముందు ఈ ఈ ప్రసంగం వచ్చింది వైదత్య ప్రకరణంలో అప్పుడు ఈ సృష్టి శృతులు ఇవి జగత్సత్వాన్ని చెప్పటం లేదా అని ప్రశ్న వేసుకుని లేదు అది కేవలము ఉపాయ సోమవతారాయ నాస్తి భేదకథంచ అనే ప్రకరణంలో ఆ శ్రుతులు జగత్తు సత్యత్వాన్ని చెప్పడానికి ఉద్దేశించినవి కావు అని అది ఆ వివరణ అంతా ఆ ప్రశ్న చోద్యము అంటే ప్రశ్న పరిహారము అంటే ప్రశ్నల్ని తీసివేయటం ప్రశ్నల్ని ఎలా సమాధానం చెప్పి తీసివేస్తారు అది పరిహారం ఈ ఆశంక ఆశంక పరిహారం ఇదంతా అయింది మరి అయితే మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎందుకు వచ్చారు అక్కడికే ఏదైనా అడిషనల్ పాయింట్ ఉంటే రావాలి తప్ప మళ్ళీ చెప్పినదే చెప్పడానికి ఎందుకు సమ్ ఎడిషనల్ పాయింట్ ఉంటే ఆ చెప్పిన దాన్ని మళ్ళీ ఉపక్రమించవచ్చు ఏమిటి మీ అడిషనల్ పాయింట్ ఏమైనా ఉందా ఉంది వివక్షితార్థం ప్రతి సృష్ సృష్టి శ్రుత్యక్షరాణం ఆనులోమ్య విరోధం మాత్రపరిహారాథౌ మళ్ళీ ఎందుకు ఈ ప్రశ్న సమాధానం ఎందుకు వచ్చింది ఇక్కడ ఈ ప్రకరణంలో అద్వైత ప్రకరణంలో అంటే చెప్పదలుచుకున్న విషయం ఒకటి ఉంది వివక్షితార్థం ప్రతి ఏమిటా చెప్పదలుచుకున్న విషయము అద్వైతమే సత్యము సృష్టి యథార్థం కాదు మిథ్యారూపమైన సృష్టి సినిమా వంటి సృష్టి ఇప్పుడు మా చిన్నప్పుడు అదే ఒకతను పెళ్ళికానుక అని సినిమా చూసొచ్చాడు నేను హై స్కూల్ చదివి రోజుల్లో బాగా పాతకాలం మాట నేను చెప్తున్నా సిక్స్టీస్ నైన్టీన్ సిక్స్టీస్ పెళ్ళికాను అతను ఇప్పుడు లేడు కూడా అతను పోయాడు నా మిత్రుడు పెళ్ళికానుక అని సినిమా చూసొచ్చాడు చూసొచ్చి నా నేను ఏమాయా సినిమాకి వెళ్ళావా నన్ను కూడా తీసుకెళ్ళకపోయావా అంటే కుదరలేదు అయిపోయింది నేను చాలా మిస్ అయిపోయాను ఆ సినిమా ఎందుకంటే ఎవరో తీసుకెళ్ళాలి కదా చిన్నపిల్లలు మాకేం తెలుస్తుంది అప్పుడు ఈ సినిమాలో ఏముంది అని అడిగాను అడిగితే పూసగుచ్చినట్టు చెప్పాడు అండి నేను అలా విన్నానండి పూసగుచ్చినట్టు చెప్పాడు నేను విన్నా అయిపోయాను ఆ తర్వాత ఏదో ఎడాదో ఆరు మాసాలో అయింది లేకపోతే ఇంకా తక్కువ టైం అయి ఉండొచ్చు ఎవడో నన్ను అడిగాడు పెళ్లి సినిమా చూసేవాను అని అడిగాడు చూశాను అని నేను గొప్ప చెప్పాను గొప్ప చెత్త ఇతను ఉన్నాడు పక్కలే వాడు అద్దని చెప్తున్నాడు చూడలేదు రాలి నా బండారం బట్ట బయట పెట్టాడు వాడి వేరే నువ్వు నీకు తెలీదు నువ్వు నేను చూశాను నీకు తెలియదు నీ నువ్వు నీకు తెలిసి ఇట్లాగే చూడాలన్నాను నేను చూశాను అని నేను దబాయించా దబాయించి నేను ఏమని ఛాలెంజ్ చేశానంటే కావలిస్తే నువ్వు అడుగేదేనా చెప్తా అని ఛాలెంజ్ చేశా వాడు అడిగాడు అడిగితే నేను చెప్పా అవును రాబోర్ కరెక్ట్గా చెప్పాడు కదా చూసాడేవాళ్ళు అతను అంటే వీడు అంటాడు కాదు అవు తెలియదు నీకు వీడు దేవాలకుడు వీడు నేను వీరికి కథ పుస్తకొచ్చినట్టుగా చెప్తే శ్రద్ధగా వెళ్ళాడు ఆ వెళ్ళది వల్లి నీకు అప్పచెప్తున్నాడు వాడు వాడిని నమ్ముకోని వాడు ఆర్గ్యుమెంటు దట్ ఈస్ ద ట్రూ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఈ సృష్టివాక్యాలని బట్టి ఆ సృష్టి జగత్తంతా సత్యమే అని మీరు అనుకోవడానికి వీరలేదు జగత్తు మిథ్య పరమాత్మయే సత్యము అది వివక్షితార్థము చెప్పకూరిన అర్థము అది ఇప్పుడు దానికి శృత్యక్షరములు విరుద్ధంగా ఉన్నాయే జగత్తు మిథ్య పరమాత్మయే సత్యము అనే నిర్ణయము అనే చెప్పదలుచుకున్న విషయం అది ఆ చెప్పదలుచుకున్న విషయం చెప్దాము అంటే ఈ సృష్టివాక్యాలు దానికి విరుద్ధంగా ఉన్నాయే అనే ఆశంక ఒకటి విరుద్ధంగా ఏం లేవు అభూతత ఏ భూతత అంటే విరోధంగానే అభూత అంటే విరోధమే ఉంది భూతత అయినా కావచ్చు అభూత అయినా కావచ్చు ఆశంక సృష్టి సృష్టిని చెప్పే శృతివాక్యం అక్షరములు అంటే వాక్యములు శృతివాక్యములు జగ జగన్మిథ్యాత్వానికి విరుద్ధములు సమంజసంగా లేవు అనే ఆశంక ఒకటి ఉన్నది ఆ ఆశంకను నివారించడం కోసం ఇక్కడ మళ్ళీ ఆ ప్రసంగాన్ని లేవనెత్తినారు ఆనులోమ్య విరోధ ఆనులోమ్యము అంటే సృష్టివాక్యముల యొక్క సమంజసత్వము ఆ సమంజసత్వానికి విరోధం వస్తుంది అని అని ఆశంక ఎందుకంటే సృష్టివాక్యాలను బట్టి చూస్తే అది యథార్థం అని అనిపిస్తోంది అని ఆ రకంగా సృష్టివాక్యాల సామంజస్యానికి విరోధం వస్తుందేమో అనే ఆశంక ఎవరికైనా ఉండొచ్చు దీనికోసం ద్వైతులే కానక్కర్లా అద్వైతులకే అనుమానం కావచ్చు ఏమిటండి సృష్టిని అంత బాగా వర్ణించారు అది అంతా పట్టుకుని మిథ్యా మీరు అంటున్నారు ఇదే బాగున్నట్లేదే అని ఒక అద్వైతికే అనుమానం కలగచ్చు ఈ అటువంటి శంకని నివారించటం కోసం మళ్ళీ ఈ ప్రసంగాన్ని చోద్య పరిహారములను అంటే ప్రశ్న సమాధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టారు నాకు ఏమనిపిస్తుందంటే మీరు మన ఇండియన్ హిస్టరీ చూసినట్లయితే మెడివల్ పీరియడ్ ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ ఏడి నుంచి పద్దెనిమిది వందల పంతొమ్మిది వరకు వివేకానంద స్వామి వచ్చిన తర్వాత హిందూ రినైజాన్స్ ఆరంభమైంది అని హిస్టారిక్ ఒపీనియన్ అది ఆయన వచ్చాక హిందూ రినైజాన్స్ వచ్చింది ఆయన వరకు ఉన్న పీరియడ్ మెడివల్ పీరియడ్ మధ్యకాలము అంటారు 500 హండ్రెడ్ ఏడీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ వేసుకోండి ఫైవ్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ మన సమాజంలో ఉన్నటువంటి ఈ ద్వైతవాదాలు అనేక అంధవిశ్వాసాలు సూపర్స్టిషన్సు అనేక అర్థంపర్థం లేని ఆచారాలు వివక్షలు అంటే కులతత్వం స్త్రీలకు అధికారం లేదనేటువంటి గోళ ఈ వివక్షలు ఈ డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ కూడా ఈ దోషాలన్నీ కూడా మెడివల్ పీరియడ్లో ఉన్నాయని అనిపిస్తుంది అంతకు ముందు లేవని అనిపిస్తుంది ఎందుకంటే మీరు మెడివల్ పీరియడ్కి ముందుకు వెళ్తే స్త్రీలకు విద్య ఎందు వేదమునందు అధికారం ఉందని స్పష్టంగా కనపడుతుంది మనము ఈ మెడివల్ పీరియడ్లో వచ్చినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుంటే మనం అంతకు ముందున్న శుద్ధమైనటువంటి కాలానికి సంబంధించిన తత్వానికి విరోధంలో ఉంటాం మనం అది దానికి వైరుధ్యం వచ్చేస్తుంది ఆధునికమైన సైన్స్ డెవలప్ అయినటువంటి దృష్టికోణానికి వైరుధ్యం వచ్చేస్తుంది మీకు ఆ క్లాష్ మీకు సమాజంలో అంతటా కనపడుతూ ఉంటుంది అంటే మరి మీకు కనపడుతుందో లేదో నాకు కనపడుతుంది ఐ కెన్ సీ దాట్ పీపుల్స్ యొక్క యాటిట్యూడ్స్లో సమాజం యొక్క రెస్పాన్సెస్లో ఆ క్లాష్ కనపడుతూ ఉంటుంది మీకు నేను ఒక చెప్తా చూడండి ఇప్పుడు భాగవతం ఏకాదశి స్కంధంలో ఒక శ్లోకం ఉంది భిక్షుగీతము అనే ఆ శ్లోకం దానికి శ్రీధరాచార్యుడి వ్యాఖ్యానం వంశీధరాచార్యుడి వ్యాఖ్యానం అన్వితార్థ ప్రకాశ వ్యాఖ్యానం మూడు వ్యాఖ్యానాలు చూశాను నేను ఆ శ్లోక ఎవరు ఎలా రాశారా అని చూసి నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ముగ్గురు కూడా ఒకే రకంగా రాశారు ఎంత ఈ రకమైన భాష భావన ఆ శ్లోకంలో భాగవతంలో ఉండడము దానికి వీళ్ళ ముగ్గురు ఈ రకంగా వ్యాఖ్యానం చేయడము ఏకరూపంగా చూస్తే నాకు ఆశ్చర్యవలసింది ఆ భావన ఏమిటంటే సుఖదుఃఖములకు గ్రహములు హేతువా అని ప్రశ్న వేసుకుంటాడు గ్రహాస్తు హేతు సుఖదుఃఖయోర్ణ అని శ్లోకం ప్రారంభం అవుతుంది పూర్వపక్షం సుఖదుఖములకు గ్రహములు హేతువు దానికి ఎందువల్ల అంటే గ్రహముల యొక్క శుభ దృష్టి అశుభ దృష్టి అని రెండు ఉంటాయి వాటి వల్ల మనకి శుభాశుభములు కలుగుతాయి అని పూర్వపక్షం అని ఒక ఒపీనియన్ దానికి సిద్ధాంతం ఏంటంటే అదే శ్లోకంలో నాకు పూర్తి శ్లోకం గుర్తులేదు మీరు వెరిఫై చేసుకోండి భిక్షు గీతము అని అధ్యాయం భగవద్ భాగవతం ఏకాదశి స్కంధం దానికి దాని మీద సమాధానం ఏమిటంటే చూడండి గ్రహములకు మధ్యలో శుభదృష్టి అశుభదృష్టి ఉంటే ఉండని ఉండొచ్చు మేము కాదంటల్లా చంద్రుడికి బృహస్పతి మీద అశుభ దృష్టి ఉండొచ్చు బృహస్పతికి చంద్రుడి మీద అశుభ దృష్టి ఉండొచ్చు కుజుడికి రాహువు మీద అశుభ దృష్టి ఉండొచ్చు తర్వాత ఏమో గురువుకి బుధునితోటి శుభ దృష్టి ఉండొచ్చు వాటిల్లో వాటికి శుభ ఉండొచ్చు అశుభ దృష్టులు ఉండొచ్చు మేమేం కాదంటల్లా కానీ వాటికి మనుష్యుల మీద శుభ ఉండదు అశుభ ఉండదు వాటిల్లో వాటికి ఏ దృష్టి ఉందో ఉండనేవాయా దానివల్ల మనకేమో నష్టమేమి నష్టమూ లేదు లాభం లేదు మనుషుల మీద ఏ దృష్టి ఉండదు ఎందువల్ల దానికి ఇచ్చిన హేతు ఏమిటో తెలిసినా ఈ మనిషి ఓ ఇంట్లో పడు ఉంటాడు ఇంట్లో కూడా ఓ మూల పడి ఉంటాడు ఏదో బాత్రూమ్ అనో బెడ్రూమ్ అనో కిచెన్ అనో ఏదో మూలపడు ఉంటాడు వీటి చుట్టూ గోడలు ఉంటాయి నెత్తి మీద రూఫ్ ఉంటుంది వీటి మీద ఆ దృష్టి ఎలా పడుతుంది పడదు అని చెప్పారు ఉంది ఆర్గ్యుమెంట్ మరైతే సుఖదుఖ హేతువు ఏమిటి అంటే నీ మనస్సే సుఖదుఖహ హేతువు అని సమాధానం అక్కడ ఐదారు క కన్సిడర్ చేశారు నా దుఃఖానికి శత్రువు హేతువు నా దుఃఖానికి కాలము హేతువు నా దుఃఖానికి కర్మ హేతువు నా దుఃఖానికి గ్రహము హేతువు నా దుఃఖానికి దేవత హేతువు అని ఐదు కన్సిడర్ చేసి ఐడెంటిటీని రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసి ఫైనల్గా నా దుఃఖానికి నా మనస్సే హేతువు అని నిర్ధారణ చేశారు ఎంత అడ్వాన్స్డ్గా ఉందో చూడండి వీడు గృహం యొక్క కోణాలలో ఉంటాడు ఆ కోణంలోకి ఆ దృష్టి పడదు అని రాశారండి ఆ శ్లోకంలో అలాగే ఉంది కింద పోని శ్లోకాన్ని మీరు ఇంకో రకంగా ఇంటర్ప్రెట్ చేద్దామంటే ముగ్గురు ఆచార్యులు కూడా సరిగ్గా ఇలాగే వ్యాఖ్యానం చేశారు అప్పుడు నేను అనుకున్నా వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ థింకింగ్లో ఉన్నారే అని నాకు అనిపించింది ఎనివే చాలా ఆ పీరియడ్ అది గోల్డెన్ పీరియడ్ శంకరుడు కాళిదాసు వరాహమిహుడు ఆర్యభటు ఆ పీరియడ్ అది అప్పుడు వేదము ఉపనిషత్తులు తత్వశాస్త్రము చాలా ఉన్నత స్థాయిలో ఉండేవి ఆ తర్వాత అవన్నీ పోయాయి ఆస్ట్రానమీ పోయి ఆస్ట్రాలజీ మిగిలింది ఉపనిషత్తులు పోయి ద్వైతం మిగిలింది ఉపనిషత్తులంటే అద్వైతం ద్వైతం అప్పట్లో శంకరులు రాసిన భాష్యాలు చూస్తే తెలుస్తుంది ఆయన కాలంలో కూడా ఎవళ్ళైతే అద్వైతానికి ఇష్టపడేవారు కాదో వాళ్ళు ఉపనిషత్తుల జోలికి వచ్చేవారు కాదు ఎందుకంటే రుద్రా బాబు ఈ ఉపనిషత్తులంతా అద్వైతం అది మనకు అనుకూలం కాదని దూరంగా పెట్టేవారు ఆయన కాలంలో వాళ్ళు ఇంకేదో పురాణాల కొట్టుకున్న ఉపనిషత్తుల జోలికి వచ్చేవారు కాదు ఎందుకంటే అది అద్వైతం ఒక స్థిరమైన దృష్టి ఉండేది ఆ తర్వాతి కాలంలో వచ్చిన ఆచార్యులు ఉపనిషత్ మంత్రాలని మార్చేయటం వాటికి తప్పుడు అర్థాలని ప్రచారంలో పెట్టి ఆ పరిస్థితిని చెడగొట్టారు కలి అంటే అదే కలి ఉపనిషత్ తత్వాన్ని ఉపనిషత్ మంత్రాలకి అర్థం మార్చేసి డిస్టార్ట్ చేసేసి లోకంలో మరో ద్వైతాన్ని ఏదైతే ప్రచారం ఉపనిషద్ మంత్రాలని పట్టుకుని నువ్వు ద్వైతాన్ని నమ్ముకుని ద్వైతాన్ని ప్రచారం చేసుకో తప్పులేదు కానీ ఉప చూపించే ద్వైతాన్ని ప్రచారం చేయటం అనేటువంటి దోషము కలియుగ లక్షణం అది కలి అంటే అది మిడివల్ పీరియడ్లో వచ్చింది తప్ప ఆ సత్యకాలంలో ఉండేది కాదు అదే సత్యకాలం మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ దోషం కొంత వెనక్కి పోతుంది సర్వత్రా ప్రపంచమంతటా కూడా మళ్ళీ ఫిలాసఫీకి కొంత కొంత ప్రశస్తి వస్తుంది మంచిది భూతత పరమార్థత సృ వస్తుని అభూత మాయయా మాయా వినేవా సృజ్యమానే వస్తుని సమాతుల్య సృష్టి శ్రుతి అది ఇప్పుడు ఈ వస్తువు అంటే జగత్తు ఈ నానాత్వ విశిష్టమైన జగత్తు నానాత్వంతో కూడిన జగత్తు ఇది సృష్టింపబడింది యథార్థంగానే సృష్టింపబడిందా అంటే పరిణామవాదము పరిణామం అంటే యథార్థం పరమార్థంగా అంటే పరిణామ రూపంగా సృష్టింపబడినా లేదా వివర్తం వివర్తం అంటే ఏమిటి మాయావి ఐంద్రజాలికుడు మాయ చేసి అంటే కలెక్టివ్ హిప్నాసిస్ అంటారు ఇంద్రజాలము కలెక్టివ్ హిప్నాసిస్ అంటే అందరూ ఏకరూపంగా మోసపోయిట్లే చేస్తారు హ్యాట్లోంచి కోడి పిల్లను తీస్తాడు అందరూ కూడా అంతకుముందు హ్యాట్లో లేని కోడి పిల్లని వీడు తీసాడు అని చప్పట్లు అది కలెక్టివ్గా మిస్లీడ్ చేస్తారు అదే కదా మరి మ్యాజిక్ అంటేను కలెక్టివ్గా మిస్లీడ్ చేస్తాడు సో ఆ విధంగా మాయావి ఆ విధంగా అక్కడ లేనిది ఉన్నట్టుగా చూపించాడే అదేవిధంగా ఈ సృష్టి కూడా ఇది ఉన్నది కనపడడం కాదు లేనిది కనపడటము కాబట్టి ది మిథ్యా ఇన్ బోత్ సిచ్యువేషన్స్ అది యథార్థమైనప్పుడు లేక వివర్తము కనుక మిథ్యా అయినప్పుడు కూడా సృష్టి శృతి తుల్య దాని యొక్క వర్ణన సమానంగా ఉంటుంది కాబట్టి వర్ణనని బట్టి అది యథార్థమని కానీ అయథార్థమని కానీ మనం చెప్పదాలము కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే సృష్టి వాక్యాలను బట్టి సృష్టి సత్యమని నువ్వు సృష్టి వాక్యాలను బట్టి సృష్టి మిథ్యా అని నేను చెప్పను ఎందుకంటే సృష్టివాక్యాలు ఈ పక్షానికి ఆ పక్షానికి రెండింటికి కూడా కామన్గానే అన్వయిస్తాయి వాటిని ఎలాగైనా మనం తీసుకోవచ్చు కాబట్టి సృష్టివాక్యాల దగ్గర సృష్టి యొక్క సత్యత్వ అసత్యత్వాలు మనం నిర్ధారణ చేయొద్దు కొంచెం ముందుకు రా సృష్టి వాక్యాలను సరే మంచిది విన్నాము విషయం తెలిసింది కొంచెం ముందుకు రా ఇప్పుడు శృతి ఏం చెప్పిందో చూసుకో సృష్టి సుత ఏమని చెప్పిందంటే జగత్తు మిథ్యా అద్వయ పరమాత్మయే సత్యం అని చెప్పింది ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆ సృష్టివాక్యాల్లో చెప్పిన సృష్టి మిథ్యా సృష్టి నిర్ధారించుకోవాలి ఎందుకంటే దీనికైనా ఉపయోగిస్తుంది దానికైనా ఉపయోగిస్తుంది అలాగే కాబట్టి అలా వ్యవస్థ చేసుకోవాలి కానీ అదిగో సృష్టివాక్యాలు ఉన్నాయి కాబట్టి సృష్టి సత్యము అని చెప్పడానికి వీలు లేదు నన్ను मुख्य शब्दार्थ प्रतिपत्ति युक्त इन वाक्यु वाक्या मुख्यार्थम गौणार्थमों रुपेश्वर जगत् सृष्ट चुनी वाक्यमें दाई मुख्यर्थनकटे सृष्टि यथार्थम मुख्यार्थम्या बुद्धि की तोचे अर्थम मुख्यर्थम सृष्टि यथार्थम ముఖ్యార్థాన్ని పరిత్యాగం చేసి గౌణార్థం తీసుకుంటే సృష్టి ఏ పరమాత్మ నుంచి వచ్చిందో ఆ పరమాత్మయ్యే సత్యం కానీ సృష్టికి అధిష్టానమైన పరమాత్మయే సత్యం కానీ సృష్టి సత్యం కానక్కరలేదు ఇది గౌణమైన అర్థం ముఖ్యార్థ పరిత్యాగం చేస్తాం ఇప్పుడు గంగాయాం ఘోషహాని ఉందనుకోండి గంగలో గొల్లపల్లె ఇప్పుడు గంగంటే ప్రవాహం ప్రవాహం లోపల గొల్లపల్లె ఉండదు కాబట్టి గంగా శబ్దానికి ముఖ్యార్థం విడిచిపెట్టేయండి విడిచిపెట్టి గౌణార్థం తీసుకోండి గంగా తీరము అని అర్థం తీసుకోండి ఆ రకంగానే సృష్టికి ముఖ్యార్థం చెప్తే సృష్టి యథార్థం అవుతుంది మీరు సృష్టికి ముఖ్యార్థం కాదు ముఖ్యార్థం మనం తీసుకోకూడదు అక్కడ సృష్టి యథార్థం అని చెప్పడం అభిప్రాయం కాదు అక్కడ పరమాత్మయే సత్యము అనే అభిప్రాయం కాబట్టి గౌణార్థం చెప్తాం ఇవి రెండు పరిస్థితులు ఓకే కాబట్టి ముఖ్యార్థం చెప్తే ఏమొస్తుంది పరిణామవాదం వస్తుంది జగత్స్యత్వం వస్తుంది గౌణార్థం చెప్పేమొస్తుంది వివర్తవాదము జగన్ మిథ్యాత్వము వస్తాయి ఇవి ఇది పరిస్థితి ఓకే ఇక్కడ పూర్వపక్షం ఏమంటున్నాడంటే చూడండి వాక్యం ఉన్నది దీనికి ముఖ్యార్థము సంభవమే గౌణార్థము సంభవమే ఇప్పుడే కదా మీరు ఒప్పుకున్నారు భూతత అభూతతో వాపి అంటే ఉన్నది అంటే ముఖ్యార్థం అభూతత అంటే లేదు అంటే గౌణార్థం ఇది సంభవమే అది సంభవమే అని మీరు ఒప్పుకున్నారు కదా ఇది సంభవము అది సంభవం అయినప్పుడు ముఖ్యార్థం తీసుకోవడమే న్యాయము గౌణార్థం తీసుకోవడం న్యాయం కాదు ఇది పూర్వపక్షం ఓకే అర్థమైంది కదా సో గౌణముఖ్యో ముఖ్య శబ్దార్థ ప్రతిపత్తి యుక్త గౌణముఖ్యములు రెండు ఉంటూ ఉంటే ఆ శబ్దమునకు ఆ వాక్యమునకు అర్థమును ముఖ్యార్థంగా స్వీకరించటమే న్యాయము ఇప్పుడు ముఖ్యార్థం కుదరకపోతే గౌనార్థం తీసుకోమన్నారు కానీ ముఖ్యార్థం కుదురుతున్నప్పుడు ముఖ్యార్థమే తీసుకోవాలి గౌణార్థం తీసుకోకూడదు గంగాయాంఘోష అన్న చోట ముఖ్యార్థం కుదరలేదు అందుకోసం గౌణార్థం చెప్పాం ఇప్పుడు సృష్టివాక్యాలకు ముఖ్యార్థం అంటే యథార్థ సృష్టి సృష్టి యథార్థం కావచ్చు अब मुख्यर्थम कुरतीबाटी मैं मुख्यार्थमें दौड़कूद इधपक्ष ना अथा सृष्टे अप्रसीप्रयोजनवाच्चोचमा चूँ सृष्टि कनपड़े सृष्टि अंदर की कन तो ఇది సత్యం అవ్వటం వల్ల ప్రయోజనమేమీ లేదు ఈ సృష్టి సత్యము అని చెప్పడం వల్ల ప్రయోజనమేమీ లేదు వేదము మనకి ఏదైనా బోధిస్తుంది అంటే ఈ జగత్తు సత్యము నీ సంసారం సత్యము నీ సుఖదుఖాలు సత్యము అది వేదం బోధించడం ఎందుకండి అలాంటి బోధ నిష్ప్రయోజనం అటువంటి బోధ నిష్ప్రయోజనం నీ సుఖదుఖాలు నీ అజ్ఞానం చేత వచ్చాయి నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకో ఆ సుఖదులు అవతలకి పోతాయి అంటే అంటే మనకు వేదం చెప్పాలి మనం ఆలోచించాలి కానీ నీ సుఖదుఖాలు సత్యము అంటే ఇంకా అజ్ఞాన అది దానికోసం వేదం చెప్పాల్సిందేమున్నది కాబట్టి సృష్టి యథార్థము అని బోధించడంలో ఏమీ ప్రయోజనం లేదు తర్వాత సృష్టి ఫలానా విధంగా జరిగింది అని తెలుసుకోవటంలో ఏమీ ఉపయోగం లేదు ఇది ఈ సమాచారం ఎటువంటిదంటే స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి నేను చెప్పాను ఇప్పుడు లోకంలో జనులు ఇలాంటివే చెప్తూ ఉంటారు స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి మీకు తెలుసా సంగతి మీకు తెలియదు కదా మీకెవరికి తెలియదు కదా నేను చెప్పాను కదా అంటే ఇప్పుడు రెండు ఉంటాయి ఒకటి నాకు దివ్య దృష్టి అయినా ఉండాలి లేదా నేను గొప్ప గొప్ప గ్రంథాలను చదివిన జ్ఞానినైనా అయ్యి ఉండాలి అని మీరు చప్పట్లు కొడతారు లోకం అలా ఉంది ది వరల్డ్ ఈజ్ లైక్ దాట్ నేను నాలుగు రోజుల క్రితం ఎవరో ఏదో చెప్తుంటే విన్నాను విని ఆశ్చర్యపోయాను ఇలాగంటే అసందర్భం అది సత్యమా అసత్యమా వేరే సంగతి ఎందుకు పనికిరాని సమాచారం శుద్ధ అసందర్భ విషయం అది చెప్పేసి ఆయన ఏమో పెద్ద పోజు వేసేస్తుంటే వీళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు కాబట్టి లోకం అలా ఉంటుంది సుమా నాకు అనిపించింది ఇప్పుడు స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి ఇప్పుడు మీరు నన్ను ఏమైనా గ్రహిస్తారు నాకు దివ్య దృష్టి ఉందని అంగీకరిస్తారా లేకపోతే నేను మహా అంగీకరిస్తారా దేనికి మీరు సెటిల్మెంట్కి వస్తారు మీ రెండింటిలో దేన్ని మీరు సెటిల్ చేసుకుంటారు ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి నన్నే సెటిల్ చేయమంటారా నన్ను నేను సెటిల్ చేస్తే ఏమైనా సెటిల్ చేస్తానో తెలిసిన ఐఆమ్ టాకింగ్ సమ్ నాన్ సెన్స్ అని సెటిల్ చేస్తాను దట్ ఈస్ ది సెటిల్మెంట్ నన్ను సెటిల్ చేయమంటే నేను అలా సెటిల్ చేస్తాను ఐఎమ్ బ్లేబరింగ్ సమ్ నాన్ సెన్స్ ఐఎమ్ టాకింగ్ అది జ్ఞానమాది స్వర్గంలో నిజంగా స్వర్గం ఉండి అక్కడ కాకులు తెల్లగా ఉన్నా కూడా మీకేం లాభం కలిగింది ఆ సమాచారం వల్ల ఏం ఉపయోగం వచ్చింది పురుషార్థానికి ఉపయోగించాలి ఏముపయోగం కాబట్టి ఈ సృష్టి ఈ సృష్టివాక్యములు పరమాత్మను మనకు అందజేస్తే ఆ సృష్టివాక్యాలకి ప్రయోజనం సిద్ధించింది తప్ప ఈ జగత్తు సత్యం చెప్పడానికి పూనుకున్న పక్షంలో ఆ సృష్టివాక్యాలంత వేస్ట్ అవే కానీ ఇంకొకటి లేవు నిష్ప్రయోజనవత్వాచ్య నిష్ప్రయోజనత్వాచ్య వాటికి ప్రయోజనము లేదు తర్వాత ఆ సృష్టి అలాగే జరిగింది అనే ప్రసిద్ధి కూడా లేదు సృష్టేహ అప్రసిద్ధత్వాత సో ఆ సృష్టి ఆ విధంగా ప్రసిద్ధి కూడా లేదు